ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరీక్ష గృహదేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుగా నీకెంతో వందాలిస్త నీకే సుఖులు స్తోత్రమైనా ఈ గడిపిన కాలం ప్రభా మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా నీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సతీలకు నిలబెట్టినందుకే నీకెంతో వందాలిస్త దీవారాతులు మమ్మల్ని కాచి కాపాడి అయినా ఒక నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునిగాక హాల లుయ్య నా దేవా నా ప్రభావ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన అభిషేకం పరలోకుప జ్ఞానం మాకు అనుగ్రించండి నాయన నా తండ్రి రాణపేడి త్వరగా నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఈ ఆరాధన మీరే ఆధిపత్యం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నా ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ నేను పాట పాడతా బాదా చేతను బలముతో నిదనుని నా ఆత్మద్వారా విని చూతునని ఏసై బముతో నిని నాత్మద్వారాచేతునని ఏల విచును నాత్మద్వారా చేతునని ఏల విచును ఏ దోప పార్వతమా జరు బాబెలు నగుంచను ఏ పార్వతమా జరుబా బడ్చను ఎంత మాత్రపుదానమునీ మనను సదను భూమి గ మారదవు ఎంత మాత్రపు దానమునివను సదను భూమిగా మారదవు శక్తి చేతకాదను బతూ నిధి కాదనిను నా ఆత్మద్వారా దిని చేతునను ఏను ओ इस्राएलयु विन नीहा गमेंत गपदु ओ इस्राएलयु विन नीहा गमेंत गपदु एसैया रक्षिंचुन निन्नू ओनी नवारवर एसैया रक्षिंचुन निन्नू ओनी नवारवर చేతాను బలముతో నిధిను నాత్మద్వారా దుని చేతునను ఏల విచను నాత్మద్వారా దుని చేతునను ఏసై ఎసల విచను అలా వాక్యం మీరు మాతో మీరు మాట్లాడి నా జీవానికి నీ వాక్యమే మాకు సరితది మీరే మాకు సరితారు అలా అంగీకారక చేయండి అలా ఐక్య విచారించి లోకాశ విడిపించి అబ్రాహ్మి సాకుల గొప్ప దీవానికి పరిశున దీవానికి అక్కడ ఇంత తొలగుంది అలా నీ అనాది నీ కావాలి సప్రభ మీరే బలవంతులతో బలైన కనుక మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మలు నడిపించమని సమీ యోశ రెండో యోశం ఫస్ట్ అదే ఇప్పుడు అవన కుమారుడైన యహోశువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకని వారితో చెప్పి సుత్రిమును సుత్రిము నుండి వారిని రహస్యముగా పంపాను వారు వెళ్ళి ఒక వేష ఏంట చేరి అక్కడ అక్కడ దిగడా అలాగే ఇక్కడ చూస్తే యోషువా ఏం చేస్తున్నాడంట ఇద్దరిని వేగవాళ్ళు కదా ఇక్కడ ఫస్ట్ చూడు వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు అలాగే చూడమను ఏమంటాడు ఇద్దరిని మనిషిని వేగవాళ్ళు పిలిచి పోయి ఆ ఏర్కొని మీరు చూసి రండి అని ఆ పంపిస్తున్నాడు అలా ఏం చేస్తున్నాడు రహస్యంగా పంపించి వాళ్ళ సంగీతి ఏముందో ఏముందో అని వాళ్ళ ఇద్దరు వేగ వాళ్ళకి పంపిస్తున్నాట ఎరుకో అంటే శపించే దేశం కదా అలా ఈ లోకంలో మనం మీ పోతుంటే ఎట్లా ఉన్నాడ పాములకే నిలక్ష్యం ఉండాలా కలిగి ఉండాలా అలా అంటే ఈ లోకం తొడలకు సాధస్ కదా అయితన్ సాధస్ కనుక ఈ రాజువి ఒక తొడళ్ళక ఉన్నాడు ఇక చూసే రాజు కనుక యో దైవ జ్ఞానం వచ్చిన వ్యక్తి దైవం ఆత్మతో నడిపింపబోతున్న వ్యక్తి అలా రాహస్ సిక్కిం నుంచి పంపించినట్టండి చూడు సిక్కి పంపించండి హలో చదువు హలో దేశ ఇస్రాయల్ నిర్ండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజుకు వర్తమానం వచ్చిన అలా రాసంగా ఏవేళ రాత్రి వేళ రాత్రి వేళ చీకటి కాలంలో చీకటి కాలంలో అయినా కానీ ఏం తెలుస్తుంది ఎరుకో రాజుకు ఏమైంది వర్తమానం తెలిసిపోయిన అలా చూడండి అపాయం ఉంటే ఉపాయం లేని వాళ్ళు మనం దేవుడు తప్పించే దేవుడు పక్షంగా ఉన్న కానీ మార్గంలో ఎట్లా తప్పిస్తాడు ఆయన అతడు నీ ఎద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపెలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగు దృష్టికి వచ్చి తీరని చెప్పుటకు రాహాబున వద్దకు మనుషులను పంపగా చూడండి అలాడు ఎక్కడ వచ్చిండు కరెక్ట్ అడ్రస్ వాళ్ళకు తెలిసిపోయినంట అక్కడ ఎక్కడ పోయిండ రాబ దగ్గరనే పోయినంట వాళ్ళు అలాడి ఇక్కడ దేవుని ఒక నడిపింపు ఈ లఘమి వేగలగు ఇది ఎక్కడ పోవాలని రాబ దగ్గరనే ఏం తెలిసిపోయిందో వాళ్ళు రాప్ దగ్గరనే ఈ ఏరుకో రాజుకు తెలిసిపోయింది కానీ ఆ రాకు ఒక మంచిగా దేవుడు జ్ఞానం ఇచ్చిండు ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ రాత్రి ఇక్కడ వచ్చిండు కదా ఇద్దరు ఇక్కడ ఉంది హాప్ తో ఇంట్లో ఆల్బీ వచ్చిందంట ఆ సైనికులు వచ్చిందంట ఎందుకో ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని ద్వారని దాచిపెట్టి మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే ఇక్కడ ఇక్కడకో దేవునికి జ్ఞానం ఎట్లా చూపిస్తుంది ఆ స్త్రీ విగ్రహించి అక్కడ చూస్తే రాలేదంటే పూర్తిగా చూస్తుంటే కానీ ఏమంటుంది వచ్చింది నిజమే ఒకసారి చూస్తుంది నిజమే చెప్తుంది కదా ఆమె అక్కడ చూస్తే వచ్చింది నిజమే చెప్తుంది ఎందుకంటే ఎరుకో రాజుకు తెలిసిపోయింది కదా ఈయనొచ్చింది నిజమే అని ఏమంటుంది ఇక్కడ ఆమె ఇట్లా అక్కడ తన జ్ఞానం ఎట్లా ఉపయోగిస్తుంది వారు ఎక్కడి నుండి వచ్చి తో నేను నేను ఎరగదు నేను ఎరగను చీకటి పడిగను చీకటి పడుచుండగా గవిని చేయబడు వేయబడు వేలకు ఆ మనుషులు వెలుపులకు వెళ్ళి గవిని పడగా వారికి నప్పిస్తే పోయింది వాళ్ళు వారు ఎక్కడికి పోయిర నేను నేను ఎరగను మీరు వారిని నమ్మితిరా పట్టుకుందురు అలా అది ఏమంటుంది శీఘ్రంగా మీ పౌండి ఇప్పుడే పోయిండేమో వాళ్ళు శీఘ్రంగా పోయిండేమో చూడండి ఆమె చెప్పిన మాట శీఘ్రంగా ఇప్పుడు పోతుండేమో పట్టుకోండి అని ఏం చేస్తుంది వెంటనే అక్కడి నుంచి వాళ్ళకు ఎడగొట్టేస్తుంది శీఘ్రంగా మీరు పోతే వాళ్ళు దొరుతారు మీ పౌండ్రి అని చెప్తుంది అయితే చూద్దాం అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప పెట్టెలో వారిని దాచిపెట్టాను ఏం చేసి జనప రాజిన వాళ్ళ మనుషులు ఏర్దాను దాటు రేపు మార్గము వారిని తరిమిరి తరమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడేను ఆ వేగులు వారు పండుకొన మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఎట్లా నేను అక్కడ యహోవా ఈ దేశము మీకు ఇచ్చి ఉన్నాడనియో మాకు భయము పుట్టిననియో మీ భయం ఈ దేశ నివాసాలందరికీ ధైర్యం చెడిననియో నేను ఎరుగుతును యహోవా ఈ దేశం మీకు ఇచ్చుతున్నాను మీ యహో వలన మాకు ధైర్యం లేదు ఈ దేశం మీకు నిశ్చంగా ఇచ్చితున్నానని అక్కడ హాప్ చెప్తుంది అక్కడ మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రము నీరును ఎలాగు ఆరిపోజేసను యోర్ధాను తీరమున్న ఆమోర్యుల ఇద్దరు రాజులైన సింహోను ఓగును మీరు ఎలా తరిమితురు అనగా వారిని మీరు ఎలా చేస్తారు ఆ సంగతి మేము వింటిమియా చూడండి ఖాళీ ఇంటి అలా ఎర్ర సముద్రం ఎట్లా ఆ రాజుని తరిమిను మీ దేవుడు మేము ఇంటిని మేమని చెప్తుంది అక్కడ ఆ వేగవాళ్ళు వింటున్నారు అక్కడ చూద్దాం మనం ఇక్కడ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినను మీ దేవుడనే యహోవా పైన ఆకాశం కింది భూమి దేవుడే అనయ్య ఏముంటుంది ఎందుమంటే ఇజ్రాయల్ పగడ్డ రాత్రి వేళ ఏం చేస్తున్నాను అగ్గితము పగడి వేళ మేఘతం నడుస్తున్న ఆ జీవకర యహోవా ఏమంటే ఇది పైన ఉన్న ఆ భూమి పైన ఉన్న కానీ కింద ఉన్న మీ దేవుడే అని చెప్తుంది ఎంత పొగుడుతుంది చూడండి ఎంత విశ్వాసం వచ్చింది రాఫ్ ఖాళీ ఇంట కార్యం చూసే వలన అబ్దుకం కార్యం చేసే రాఫ్ కు ధైర్యం మన ఎంతో విశ్వాసం వచ్చింది ఇది చూసే ఆశ్చర్యపడుతుంది నేను ఏమంటుంది మళ్ళా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అలలియ మీ దేవుడు చేసిన కారణం అక్కడ అక్కడ చేసే వస్తువులు మా గుడ్ నేను కరిగిపోయినాము అంటే ఎంత మంది ధైర్యం లేదు పైన ఆకాశం కింది భూమి దేవుడే అలలియ పైన ఆకాశం భూమి కింద దేవుడే హలలియా సమస్తం ఆయననే ఉంది కదా అక్కడ చెప్తుంది ఎంత దేవుని ఆమె ఖాళీ ఇంట వలన తెలుసుకుంది అలలి ఇంట వలన తెలుసుకుంది మనం ఎన్నోసార్లు ఇంటున్న ఏం చేస్తాం మళ్ళీ అవి కొంచెం అవిశ్వాసం వస్తూనే ఉంటుంది అలా లియ మీ దేవుడు ఆకాశ కింద భూమి కింద దేవుడే అని చెప్తుంది ఇంకేముంటుంది అక్క ఎదుట ఎట్టి మనుషుడు అయిన నువ్వు ధైర్యం ఏ మాత్రం ఉండదు అలా నీ ఎదుట ఎత్తి మనిషి ధైర్యం ఉండదు అలా లియా చెప్పినదిగా నువ్వు బతికాలం ఏ మనిషి నిమ్మిగడ నిలబడలేదు అలా లియ యోషోక్ చేస్తున్నాడు నువ్వు బతికి కాలం అంతా ఏ మనిషి నిమిగ నిలబడదు ఆ వాగ్దన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పిన వాగ్దానం నమ్మకనే దేవుడు యోశ్యాము కూడా అది కారం జరిగైపోతుంది అలా ఆయన జీవం కలగదు కదా ఏమంటుంది ఇక్కడ నేను మీకు ఉపకారం చేసి గనుక మీరు నేను మీద ఉపకారం చేసిన కనుక నా మీద మీరు ఉపకారం చేయండి ఏమంటుంది ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి నిజమైన ఆనవాలు నా అన్నదమ్ములు నా అక్క జనలు వారికి కలిగిన ఉన్న వారు అందరు చావుకున్న బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి ప్రమాణం చేయుడ నేను ఏమంటుంది నేను ఉపకారం ఉపకారం చేయండి అలా మీరు నాన్న ఇచ్చి మనం ప్రామిస్ చేసి అలా మా వాళ్ళు ఇప్పుడు ఈ దేశం ఎట్లా మీకు ఇస్తున్నారు కనుక అందరు చచ్చిపోతున్నారు మేము నశించ మా కుటుంబం బంధువులు ఎవరు మీ నశించిపోద్దు ఈ శరీరంగా ఉంది ఆత్మ చూస్తే అలాదిగా పతి కుటుంబం ఏం మనం రక్షణ పొందాలి ఈ శరీరంగా చూసి నీడ శరీరంలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నశించిపోతున్నారు కనుక ఆమె ఏం రక్షణ కలగాల నీ దేవుడు ఎవరే రక్షణ కలుగుతుంది అలాదిగా మీ మాకు రక్షణ కలుతుంది ఆనవాళ ఇండి అని అక్కడ ఏం చేస్తుంది అక్కడ ప్రామిస్ చేయమని చెప్తుంది అక్కడ ఆ మనుషులు ఆమెతో నీవు మా వెల్లడి చేయడ వెల్లడి మీరు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణము ఇచ్చేదము ఏమంటుండ్రు నువ్వు వెల్లడి చేసినాక మీ చావు బదులు మా ప్రాణం ఇచ్చి అలా చూడండి ఏమంటు అయినా కానీ మీకు మా ప్రాణం ఇచ్చి మీకు రక్షించారు అలాగే ప్రభు కలవారి ఏం చేస్తుండ్రు అందరి పాపం కోసం ఆయన చచ్చిపోయింది కదా ఒక్క ఆత్మని నశించిపోక ఒక్క ఆత్మ నశిపోతా ఇష్టం లేదు అలా ఇక చూస్తే ఆదికాలంలో చూస్తున్నా ఈ మనుషులు ఎందుకు చేస్తున్నా దేవుని ఆత్మ సంపాదన పొందిందని మనం చూస్తాం ఆదికాల ఆరోధ్యంలో చూస్తాం మనం అలా కానీ ఈ మనిషి తన చెడు తరడి తన పాపంని పాపం కూర్చుకొని విరోధంగా పోయి ఆయన ఎన్ని ఏం చేస్తున్నాడు పాపం వల్ల జీతం మనం తీసుకున్నాక ఇక్కడ ఏమంటున్నావు మేము మీ బదర్ మేము ప్రారంభిస్తాం అని అక్కడ ఎం చెప్తుంది ఈ వేగవాళ్ళు వాళ్ళకి ఏం చేస్తు మాట్లాడుతుాకారము ఆమే ఇల్లు ఎహోవా నిజముగా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు మేము మీకు ఉపకారం చేసేదేమనే ఉపకారం చేసేది ఏంటి ఆమె ఇల్లు ప్రాకారపు పట్టణపు ప్రాకారం మీద ఉండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను చూడండి ఈమె చెప్పేసింది ఈమె చెప్తుంది ఏమంటుంది తప్పకుండా మీ దేవుడని యహోవా ఇది తప్పకుండా మీకు ఇస్తున్నారు ఇప్పుడేమంటున్నారు వీళ్ళు వేక వాళ్ళు ఇచ్చిన వేళలా తప్పకుండా వీళ్ళు మాట ఇస్తున్నారు ఈ వేక వాళ్ళు అయితే తాను దించి ఏం చేస్తున్నట దానిలా దించినంట జీవితం ఒక ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా మీకు మీకు వారు ఎదురు వచ్చినా వచ్చేదిరేమో మీరు కొండలో కొండలకు వెళ్ళి తరమబోయిన వారి తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండు తర్వాత మీ త్రోవన వెలుడని వారితో చెప్పాను అలా మూడు దినం వరకు అంటే మూడు వరకు యుద్ధం జరుగుతుందేమో మూడు దినం వరకు అక్కడ జరుగుతుందేమో మూడు దినం వరకు మీ దాగి తర్వాత మీ మార్గంలో మీరు వెళ్ళవలను అయితే ఏమంటారు అక్కడ చూద్దాం ఇంకా నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రి చూడండి అన్నదమ్ము ఇంట ఉన్న వారు అందరినీ ఇంట చేర్చుకున్నాము అలా నీ అందరినీ అక్కడ ఇక్కడ వస్తాం కదా అందరినీ చేర్చుకొని ఈ ఎర్ర మీ ఇన్ని అక్కడ దించుకోము ఈ ఎర్ర తాడు మాకు సూచన కనుక ఉంది ఎర్ర అంటే ఏంటి మన అతన్ని సత్యం సాధ ఒక రక్షణకు సాధు కదా ఎర్ర అయితే ఇక్కడ ఉంటుంది అందరికీ పిలుచుకో అందరికి పిలుచుకొని ఆమె చెప్పింది కదా అందరికీ మాకు ఏం చేసింది నశింపోకుండా మాకు రక్షణ కలగాల అని చెప్పింది అప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు అయితే జీవితం ఒక ఇంటి ద్వారంలో నుండి వెలుపల్లకి వచ్చిన తన ప్రాణములకు తానే ఉత్తరవాది అలాయా చూడండి హలో రియా మేము ఈ కిడికి నుంచి ఉత్తరవాడు మన తాను నుంచి దిగేవారు వాడే ఉత్తరవాది కానీ మేము ఉత్తరవాది కాము అలా మేము చెప్పేస్తున్నాం మేము వచ్చే వరకు మూడు దినం వరకు ఇక దాగి ఉండాలా అని చెప్తుండం అలా చెప్పండి ఇక్కడ మీ చూస్తే అలా ఎలక్షన్ పొందు మనని మనం చెప్పినాం అలా తిరిగి లోకంలో పొందం మన ఆయన ఉత్తర్వాది చెప్పేది స్వార్థ మనం చెప్తున్నాం కానీ ఆయన స్వార్థ నమ్మకుంటే ఆ దేవుని యొక్క కాపల భద్రత రాకుంటే ఉత్తర్వాది ఆయననే కనుక ఇక్కడ ఏమంటాడు జీవితం మనం మేము నిర్దోషణం అయితే మేము మేము అయితే నీ యద్ద నీ ఇంటనున్న వానికి కానీ ఏ అపాయం అయినా తగిన దానికి మేమే ఉత్తరవాదులము మీ ఇంటి వారికి ఎవరికూ అపాయం మేమే ఉత్తరవాదం అని అక్కడ వాగ్దం చేస్తు నీవు మా సంగతి వెల్లడి చేసిన నీవు మా సీత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషణము కామనేది ఈ ప్రమాణ విషయంలో మేము దోషణము కామని చెప్పిండ్రు ఇంకేమంటారు అందుకు ఆమె మీ మాట చెప్పున జరుగునుగాక అని వారితో చెప్పిను అనలియ నీ మాట జరుగుగా చెప్పాను అనలియ అయితే చూస్తే ఇక్కడ మనం ఈ వాక్యం గమనిస్తంది ఒక రాహు వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం ఏం చేస్తున్నారు నశింపోకుండా రక్షణ పొందింది ఒక్కటి విశ్వాసం చూడాలి అలలియ చూస్తే ఈ రాహాబ్ ప్రాణికాన్ని మనం చూస్తాం చెప్పడం ఏంది అలాది మనం మీ లోకంలో పోకుంటే వాళ్ళకు చెప్పేదంటే వరద కోసం చెప్పకుంటే వాళ్ళకి తెలియకుంటే వాళ్ళం పొందరు చెప్పాలా అలా చూడండి ఇదే మత్య స్వార్థ మీరు చూడండి ఏ సుప్రభు మత్ స్వార్ పది చేద్దాం టెన్ చాప్టర్ చదువు సెవెన్ వెళ్ళచ్చు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి అలా ఇక్కడ మన యోష మన మన ప్రభుకు నీడగా ఉన్నాడు మన నిజరూ అంటే మన ప్రభు చెప్తుంది వెళ్తూ ఇద్దరు మీరు చెప్పండి ఇప్పుడు ఎట్లా అయిపోయి పర్లోక రాజ్యం సమీపించింది అని మీరు చెప్పండి స్వార్థ ఇంకేమంటుడు రోగులను స్వస్థపరచుడి అలా ఈ రోగం అంతా రోగులతో ఉన్నది కదా మన రోగులు ఉన్న పాపము రోగం మనం ఇరుమే గంధం చూస్తే ఉదయం భయంకరంగా భయంకర వ్యాధికిలు కలగా అక్కడ రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి మన చూస్తే చనిపోయిన వారు లేపడి దేవుని వాక్యం వాళ్ళ పోతాను జీవితం అలాది జీవితం ప్రకటన జీవితం జీవించిగానే నువ్వు ముత్రుడే అంటాడు కదా చనిపోయి లేపండి ఈ కానీ చనిపోవడానికి లేపడితే ఈ స్వార్థ చెప్పి లేపండి కేమంటాడు కుష్ట రోగులను శుద్ధిగా చేయడి దయ్యము వెళ్ళగొట్టి అలా శుద్ధికి చేయడి దయ్యంని ఎలగొట్టండి ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా అలా ఉచితంగా పొందేది ఉచితంగా అలా చూస్తామంటుడు దేవుడు ఇద్దరు పంపిస్తున్నా అంట అక్కడ అలా అలీయ ఎందుమంటే ఆ పాప మీద రోగం మన పాపం మనం మీరు మీద బయలుపరుచినడు అలా అది కేవలం అలా ఏ వాక్యం ద్వారా ఏ సత్వం చెప్పి చెప్తున్నారు అక్కడ చదువు ఇంకా కొంచెం ఈ సంచులు బంగారం అయినను వెండి ప్రయాణం కొరకు దేవుల సిద్ధపరచుకోండి దానికోసం మీరు చింతపడకండి మీరు వెళ్ళడి ఎట్లనే చెప్తున్నా వెళ్ళడి అలా వెంటనే మీరు వెళ్ళడి అలాదిగా వాళ్ళు ఒలగడుతు వెంటనే రామంటే వెంటనే వచ్చింది ఇప్పుడు వెంటనే వెళ్ళిడి ఏమి సిద్ధపరచేయ మీరు పెట్టకండి అని చెప్తున్నాడు ఇంకేమంటాడు పనివాడు తన ఆహారములకు పాత్రుడు కాడా అలా పని చేస్తున్నాడు తన ఆహారం పాత్రడు కాడా ఇంకేమంటాడు అక్కడ ప్రభు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలో నేను ప్రవేశించినప్పుడు ఏ పట్టణంలో పట్టణంలో పోవాలా గ్రామంలో పోయే పరిచయం అందులో ఎవడు యోగుడు విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతన్ని ఇంటనే బస చేయుడి అనడి ఎవరు యోగుడు ఉన్నడో మీకు తెలుసు అక్కడనే మీరు ఇంట బస చేయుడి అనడిగా చెప్పంటే ఇంటింటి ప్రభా లోక వార్త పోవాలా సేవ జరగాలని ఇక ప్రభు ఒక ఆశ ఉంది అలా ఎవ్వరు నశించిపోవద్దు అలా ఈ మంచి స్వార్థ మనం చెప్తుంటే చూస్తే ఈ వాక్యం ఇంటి వల్ల ఏమవుతుంది వాక్యం వల్ల వాళ్ళకు విశ్వాసం వస్తుంది అలా వాళ్ళ జీవితం చూస్తే కార్యం జరుగుతుంది కనుక ఆ రక్షణ వస్తుంది ఇంటికి దేవుడు మహిమ పడతాడు అలా రాబు చూస్తే శ్రీ ఆమె ఎప్పుడు కానీ ఏం చేసింది మీ దేవుడు ఎట్ల యుద్ధం చేస్తుండో ఆరు నీళ్ళకి మన నీళ్ళని చేసిండు మన రాజుని ఎట్లా చేసిండు ఇంటిని ఎంత మాత్రం ధైర్యం లేదు మీ దేవుడు అంత గొప్ప దేవుడు యా అని చెప్తుండే ఆమెకి రక్షణ కలిగి కనుక ఇప్పుడు చూస్తే కొత్త చూస్తే ఈ వాక్యం సర్వసు సృష్టిపోయి అనేకులకు మనం రక్షణ కలిగించాలా అలాగా ఆ కళలో యోష ఒకటే మనం అందరం ఏం చేయాలి మనం పోవాలా ఈ లోకంలో పోయి అందరికి స్వార్థ చెప్పాలా దేవుని వాక్యం చెప్పి వాళ్ళకి దేవునికి స్వార్థ చెప్పి దేవుని కోసం మనం సిద్ధపాటు దేవుని వాక్యం తీసుకోబ్రేసు ప్రభా దివానికి బ్రాహ్మణ సాగుడు గొప్ప దీవానికి సుతం అవును ఏసు ప్రభా అలా నా దీవానికి శుతం మీరు అక్కడికి సమీపం ఉంది రాబ ఎంతో ప్రభ నీ యొక్క ఆ యుద్ధం జరిగితే చూసి ఎంతగా విశ్వాసం తెచ్చుకుంది మేము ఎంతకో బైబిల్ వింటున్న కనుక ఇంకా విశ్వాసం ఎదగలేకపోతే మమ్మీ క్షమించండి మా విశ్వాసం ఇంకా రుధిపరచండి నా దీవానికి యశు నాదియా నాది ఆ పేతుడికి చెప్పిన పేతుడు ఈ బండ మీద మీ కర్తున పాతల గౌలి నిలవలేదని చెప్పిన యశప్రభా ఈ కాలంలో ఏ సేకీతం శక్తి నిలబడలేదు ఏసు నామంలా అలా నాది ఆ పతి సైతం ఇడిచిపోవాలా ప్రతి కుటుంబం రక్షణ కలగాల ఈ వాక్యం కింద ధ్యానం మీరం పన జ్ఞానం అందరి దని ఇంకా బలపరిచి శిలపరిచి ఈ వాక్యం వచ్చిందా మరి వెలుగు వచ్చింది ఈ వాక్యమే జీవం వచ్చింది యశుప్రభ అవును యశుప్ర లోకంలో ఎంతో పోయి వాళ్ళు చచ్చిపోయినాడే గుడ్డోడను కానీ కానీ అలాగే చూడలేని వాక్యం ఉండేవారే సూపర్ కుంటలు లేపమంటు అలాగే ఆత్మీయత్సం నడవలేని మార్గంలో ఉన్నారు అసలు వార్త చెప్పాలా అలో నువ్వు వాడడుకోమని కే ప్రతి సిస్టర్ బ్రదర్ కుటుంబం తాకని ఫ్యామిలీ సేవ చేయాలా మీరు అక్కడ సమీపింది వాడుకోండి మీ సేవ కోసం సిద్ధపర జరిగింది శివపరిచే మని ఇష్టం ప్రసమైంది ప్రార్థన చేస్తాను చేసి నాకు ఇస్తాను స్తోత్రం ప్రభా పరిచిద్ర గొప్ప దేవ చీవం గల తండ్రి నీకెంతో వన్నాసయ్యా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ సన్నిధిలో గడిపే సమయాన్ని గడిపే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రించినందుకని నీకు ఎంతో వన్నాాలుసయ్యా ఎవరు కలిని ధన్యత మీరు మాకు ఇచ్చినందుకని నీకు ఎంతో వన్నాాలు ఇస్తయ్యా మాట్లాడిన ప్రభావ నైన్ ప్రభా నా తండ్రి వేగులు వారు ప్రవా ఇల్లు ప్రవా ఆ దేశాన్ని వేగు చూసినప్పుడు ప్రవా ఒక ప్రవ యభిచరం స్త్రీ ప్రవ ఆబా ఆ స్త్రీ ప్రవాలను చేర్చుకుంది ప్రభు నైనా ఏసయ్యా నా తండ్రి గొప్ప దేవ నా తన్ని ఆ కుటుంబం ప్రవ జ్ఞానం గల శ్రీ ప్రభావ తన కుటుంబాన్ని అంతా రక్షించుకుంది ఓ దేవ ఈ లోకంలో ప్రభావ ఎంతమంది ఉన్నా కానీ ప్రభావ ఎంత చెప్తున్నా కానీ ప్రభావ ఇంకా వాళ్ళ కుటుంబాన్ని సంపూర్ణత నడిపించుకునే స్థితి లోకంలోనైనా రాహబ్ లాంటి జ్ఞానం ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఆ వేగులు వారి లాగా ప్రభా ఓ తన ఇసయ ఈ దేశాన్ని మీరు మాకు ఇస్తన్నారు ఈ దేశమంతా మీరు మాకు ఇచ్చిందే కాబట్టి దుష్టుని ఆదరణ ఉంది కనుక అది మేము స్వతంత్ర పరచుకోవాలా అనేకులు మీరు రాజ్యంలో నడిపించాలా ప్రభావ క్షపితమైన ఈ దేశంలో నుంచి ప్రభా మనుషులను ప్రభావ పాలతీరులను ప్రవహించే దేశానికి మీరు నడిపించాలా పర్లోక రాజ్యాన్ని నడిపించాలా అలాంటి అభిషేకం అలాంటి నడిపించండి వాకిందరతో మాట్లాడి నీకు ఎంతో అందాలు మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి ఇంకా ఎంతమంది అంతా రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరికల్ని ఆశ్రం పెట్టుకొని ఈ దినాంతా మీరు మాకు సాయకులు నడిపించి మా గృహాలు చేర్చి ప్రతి పని మీద ఘన విజయవాణించి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని త్వరలో రాన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ లో కుటుంబాలకి మనోజ్ కుటుంబానికి మా కుటుంబాలకి ఇంకా అది ఎవరైతే రాలేదు సదాకాలం తోడేను గాక ఆ